జాతి మత కుల వివక్షత లేకుండా అందరూ భగవతనుగ్రహాన్ని పొందడానికి అర్హులేని ప్రకటించి ఆచార్య పదవికి వన్ని తెచ్చిన యుగపురుషులైన భగవద్మానుజుల జీవిత విశేషాలను ఇప్పుడు మీకు ప్రవచన రూపంగా అందిస్తున్నవారు కాకినాడ జీయర్గా ప్రసిద్ధులైన శ్రీశ్రీ శ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయ్యర్ స్వామివారు ఇప్పటికే ఇన్నో ప్రవచనాలని లోకమంతా ఉజ్జీవించడానికి వీరు అనుగ్రహించారు శ్రీరంగ రామానుజ జీయర్ స్వామివారు ఆధ్యాత్మిక రంగంలో ప్రత్యక్ష అనుభవాన్ని భగవతనుగ్రహం వలన అపారంగా లభింపచేసుకున్నవారు తత్వశాస్త్రాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఉదాహరణలతో సులభంగా అర్థమయ్యేటట్లు చేయగల నిపుణులు అట్టివారి గళం నుండి మృదు మధురంగా ఈ ప్రవచన ధారణి రామానుజుల జీవిత విశేషాలను కంటిముందు ఇప్పుడే జరుగుతున్నవా అనిపించేటట్లు మానసిక దృశ్య ఆవిష్కరణ చేస్తూ వినిపించబోయే మేఘ గంభీర కంఠస్వరాన్ని వీణుల విందుగా విందాం రండి